సిస్టర్ నేను స్తోత్రం నైనా పరిశుద్ధుడా జీవంగల దేవ నీకే వందనాలు ప్రభ సర్వశక్తిమంతుడా సర్వాధికారిణ తండ్రి నీకే వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా ఏసు ప్రభ నీకు వందనాలు ప్రభ పాటల దార మీరు మై పొందండి ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ రానబిడ మీరు నడిపించండి వాళ్ళకున్న అటంకాలను తొలగించండి బలపరచండినైనా దీవించండి ఆశీర్వదించండి ఏసు ప్రభ ఎక్కడైతే ప్రాంతంలో సేవల వాడబడుతున్నారో పతొక బిడ్డ బిడ్డను ముట్టండి తాకండి స్వస్థపరచండినైనా ఇంకా సేవల బలంగా మీరు వాడుకోండి ప్రభ వాళ్ళ చుట్టూ అగ్నికంచన పెట్టండి ఏసు ప్రభ వాళ్ళ గొప్ప అద్భుతాలు జరగాల రక్షింపబడాలా అనేక ఆత్మల ప్రభ మీరు సహాయం చేయండి నా తండ్రి యేసు మీరు వాడుకునే దేవుడు ప్రభ అయా మీరు కారం జరిగించండి పతొక్క బిడ్డను యేసు సాక్షి బిడిగా నిలబెట్టుకోండి ప్రభ యేసయానికి స్తోత్రం ప్రభునికి వంద నాలుగు వచ్చిన పతకబిడం దీవించండి ఆశీర్వదించి ఈ నామానికే మైమ తెచ్చుకోమని నజడనేసి కుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆ దేవా దృష్టించు మా దేశం నశించు బాగు చేయుము దృష్టి ఉంచు మా దేశం నశించు దాని బాగు చేయుము పాపము క్షమించు స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము పాపము క్షమించు స్వస్థపరచుము శాపము తొలగించి దీవించుము దేవా దృష్టి వుంచు మా దేశం నశించు దానిని బాగుచ్చేయుము దేవా దృష్టి వుంచు మా దేశం తుఫానులన్నా మాపై కోతగా వరదలన్నా చిరయగా పంటలన్నీ padai poye katina karuvum asanna maaye tufanulennu ma pai kottaga varadalendra munche veyaga pantalanni padai poye katina karuvum మాయే దేశ పునిదులే కాలియాయే దేశ పునిదులే కాలియాయే బీదరికము నాట్యము చెయ్యుచుండెను దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాబు చెయ్యుము దేవా ఉంచు మా దేశం దేశాధికారులను దీవించుమో తగిన జ్ఞానము వారకిమో దేశాధికారులను దీవించుమో తగిన జ్ఞానము వారకిము స్వార్థము నుండి దూరపరచుమో మంచి ఆలోచనలు వారికి మంచి సాహకారులను దయ చేయుమో దేవా మంచి సాహకారులను దయ చేయుమో దేవా నీతి నాయములు వారిలో పెట్టుము తండ్రి దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం మతములంటూ కలగలే గీ దినద నీ భేదము చూపగా దేశములకు క్షేమమునిచ్చిన రే క్రైస్తవ్యము ఒక మతమే కాదని క్రైస్తవ్యము ఒక మతమే కాదని రక్షణ మార్గమని జనులకు తెలుపు తండ్రి దేవా దృష్టి ఉంచు మా దేశము నశించు దాని బాగు చేయుము దేవా దృష్టి ఉంచు మా దేశం నశించు దానిని బాగుచేయుము పాపము క్షమించు స్వస్థపరచుము శాపము తొలగించి దేవించుము పాపము క్షమించు స్తోత్రం నైనా పరిస్థితుట వైమోన్నతుడా సర్వాధికారీ సరు సృష్టికర్త అయిన ప్రభావ నీకు వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం ముందు స్వప్రభ అవకాశం బట్టి నీకు వందనాలు దేవా వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి మైమ పొందండి ప్రభావ నీ ఆత్మ నడిపింపు కలగా చేసి గొప్పగా సాక్ష్యమో నిలబెట్టుకోమని నీ నామానికే మయమ తెచ్చుకోమని ఏసుకృష్ణమణి వేడుకుంటున్నాడు ఆ మెయిన్ కీర్తనలు యాభై అధ్యాయము కీర్తనలు యాభై అధ్యాయము తొమ్మిదవ వచనం చూ చూద్దాము నేను మొరపెట్టగా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుదురు దేవుడు నా పక్షం నన్నున్నాడని నాకు తెలియను ఇక్కడ దేవుడు మరి దావీదితోని దేవుడు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు యాభై ఆరు వచనం తొమ్మిదో వచనం నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు ఎప్పుడైతే నువ్వు మొర నిజముగా దేవునికి నా శత్రులు వెనుకకు తిరుగుతురు కదా అప్పుడే మనకు శత్రుత్వం అనేది వెనుకకు వెళ్ళిపోతుంది ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటావో అప్పుడే నీకు శత్రు దూరం అవుతారు కదా ఏది కూడా నీ ముందుకు నిలబడలేదు కదా నేను మొరపెట్టు దినమున నువ్వు ఎప్పుడైతే సంపూర్ణమైన దినము కదా దేవునికి మొరపెట్టు దినం ప్రతి మనము దేవుని ఎందు మనం మొరపెడుతూ ఉండాలా అయితే నేను మొరపెట్టు దినమున నా శత్రులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను కదా ఎప్పుడైతే నువ్వు దేవునికి నిజంగా మొర పెడతావో దేవుని ఎందు ఎప్పుడైతే ఆసక్తి కలిగి ఉంటావో కదా అప్పుడే మన శత్రులంతా ఏమవుతారంట వెనుకకు తిరుగుదురు కదా ఎందుకు అంటే ఇక్కడ దేవుడు అంటాడు దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను కదా ఎట్లా తెలుస్తుంది నీ పక్షంలో ఉన్నాడని దేవుడు దేవుడు నీ ఉన్నాడని ఎట్లా తెలియను కదా ఇక్కడ ఏమంటుడు దావీదు దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను ఎందుకంటే దేవుడు నీతోని మాట్లాడుతున్నప్పుడు కదా దేవుడు నీ పక్షం ఉన్నాడు కదా ఎప్పుడైతే నువ్వు దేవుని అందు ప్రార్థన కలిగి ఉంటావో ఆసక్తి కలిగి ఉంటావో దేవుని పట్ల ఎప్పుడు కదా వాక్యంలో ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే దేవునిలో లీనం అవుతుంటావో దేవుడు అంటున్నాడు దేవుని కదా దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలియను కదా ఎక్కిందేమంటున్న దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను యహోన్ బట్టి ఏమంటున్న ఆయన వాక్యంను కీర్తించదు కదా ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని కీర్తిస్తావో యహోన్ బట్టి ఎప్పుడైతే వాక్యాన్ని కీర్తిస్తావో దేవుని ఎప్పుడైతే సంతోషిస్తావో కదా నీ పట్ల దేవుడున్నాడని నీకు నమ్మకం ఎప్పుడైతే నువ్వు సంపూర్ణమైన హృదయంతో దేవుని కలిగి ఉంటావో ఎప్పుడైతే దేవుని పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో దేవుని ఎప్పుడు ఆరాధిస్తుంటావో దేవుడు నీకు సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటుందో దేవుడిను నువ్వు స్వరాన్ని ఎప్పుడైతే వింటుంటావో దాని ప్రకారంగా నడుచుకుంటావో అప్పుడు నీకు ఏమై ఉంటదంట దేవుడు నా పక్షంన నున్నాడని నాకు తెలియను అప్పుడు ఎలాంటి ధైర్యం ఉంటుంది దేవునిలో కదా దేవుడు అట్లాంటి ధైర్యాన్ని కలగజేస్తాడు ఎందుకు దేవుడు నా పక్షా నుండి నన్ను ఎవరేమి చెయ్యలేరు ఎందుకు మనము నిజమే పలుకుతున్నాం కదా దేవుని పట్ల సత్యమే మనము పలుకుతున్నాము దేవుని మాటలో కదా ఏది కూడా మనలో ఏది కూడా తప్పు లేదు కదా మనము నిజము సత్యాన్ని పట్టుకొని మనం కాబట్టి దాని ద్వారా ఇక్కడ దావేదు నా పక్షంన కదా ఆయన ఏమంటుడు దేవుడు నా పక్షంన నున్నాడని నాకు తెలియను ఈరోజు మనమే అదే విధంగా కలిగి ఉండాలా దేవుడు నా పక్షం నిల్చున్నాడని మనకు తెలుస్తుంది ఎందుకు నువ్వు సంపూర్ణమైన నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడు నా పక్షం కదా మనుషులను చూసి ఎప్పుడు మనము భయపడద్దు ఎందుకంటే దేవుడు మన పక్షం ఉన్నాడు ప్రతి ఒక్క దాని విషయంలో కదా ఈ రోజు మన పక్షంలో ఉన్నాడు కాబట్టి దేవుడు మన పట్ల ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనం ప్రతి ఒక్క దాంట్లో విజయము చూడగలుగుతున్నాము మేలు చూడగలుగుతున్నాము దేవుని ఆశీర్వాదము చూడగలుగుతున్నాము ఈరోజు సేవలో వాడబడగలుగుతున్నాము దేవుడు మన పక్షం లేకపోతే మనం ఏది కూడా చెయ్యలేము కాబట్టి ఈ రోజు నువ్వు సంపూర్ణంగా దేవుడు నీ పక్షంలో అన్ని కార్యాలు చేస్తుంటే నువ్వు ఆసక్తి కలిగి దేవుడు పట్లను నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీకు నీకే తెలియను కదా నా పక్షం నాకు తెలియను ఎందుకంటే దేవుడు నాకు ప్రతి నాకు విజయము కలిగిందని నువ్వు చూసుకోగలుగుతావు ఎట్లా అంటే దేవుని బట్టి నేను ఆయన వాక్యం బట్టి కీర్తించేదను కదా దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడైతే సంపూర్ణమైన కీర్తిస్తామో ఎప్పుడైతే ఆరాధన చేస్తామో దేవుడైతే ఎప్పుడైతే గనపరుస్తామో ఇంకా దేవుడు మన పక్ష నుండి ప్రతి ఒక్క కలిగి ప్రతి ఒక్క మేలును మనకు జరిగిస్తాడు యహోను బట్టి ఆయన వాక్యంను కీర్తించేదను కదా దేవుని బట్టి ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలా కీర్తించాలా దేవుని బట్టి మనము సంతోషించాలా ఆయన వాక్యం చేత మనము ఆనందించాలా కదా దేవుడు ఇతరుల వల్ల కదా ఏ మేలుడుగు జరగవు దేవుని పట్లనే కార్యాలు జరుగుతాయి కానీ మన జీవితంలో జరగాలంటే మనం ఏమై ఉండాలా దేవుని పక్షన ఎప్పుడు మనము మొరపెడుతూ ఉండాలా కదా మనకు శత్రులు అనేది ఎవ్వరు లేరు ఈ లోకంలో సైతాన్ని తప్పించి కదా అందరూ మన మన మనుషులా మనుషుల్ లాంటి కానీ శత్రులు ఈ రోజు మనకు శత్రులాగా ఉంటున్నారంటే వాళ్ళు సైతాన్ని కానీ వాళ్ళు మంచి వాళ్ళే కానీ వాళ్ళలో కదా ప్రతి ఒక్క దాంట్లో కూడా సైతాన్ని బీజం ఉంటది కాబట్టి వాళ్ళు మన శత్రులు కానీ వాళ్ళని మనము ప్రేమించాలా ప్రేమిస్తే వాళ్ళు కూడా ఆ శత్రులు ఏమవుతారు మిత్రులవుతారు కాబట్టి నేను మొరపెట్టి దినం నా శత్రులు వెనుకకు తిరుగుదురు సంపూర్ణంగా దేవుడు నా పక్షను నాకు తెలియను కదా ఎప్పుడైతే మనము దేవున సంపూర్ణం కలిగి ఉంటామో దేవుడు మనకు గొప్ప విజయం ఇస్తాడు అట్లాగనే దేవుడు అంటుంటూ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని మనము కీర్తించాలా అనుదినము మనము దాని ప్రకారంగా మనము నడుచుకోవాలా యహోన్ బట్ వాక్యమును కీర్తించదను నేను దేవుని ఎంతో నమ్మకం ఉంచి నేను భయపడను నరులు నన్ను చేయగలరు నరులు ఏమి చేయలేరు దేవుని ఎందు మనం ఎట్లయినామంటే నమ్మకం ఉంచున్నాం సంపూర్ణమైన నమ్మకం మనలో ఉన్నది కాబట్టి ఏమంటుండో ఎవరు ఏమి చెయ్యలేరు నరులను కదా అందుకే దేవుని మనము నమ్మకం ఉంచాలా మనం కలవరపడదు భయపడద్దు ప్రతి ఒక్కదాని విషయంలో మనము చింతించద్దు దేవుడు మన కొరకు అనేకమైనవి చేసి పెట్టిండు ఆశీర్వాదాలు అవి మనము తీసుకొనికే మనకు అనేకమైనది భూమిద కలగజేస్తా ఉంటాడు కాబట్టి దేవుని అందు మనం ఎట్లా ఉండటం నమ్మకము ఉంచి ఉన్నాలా కదా నేను దేవుని ఎందు నమ్మకం ఉంచి నేను భయపడను నరును నన్నేమీ చేయగలరు కదా మొదటి మొదటి పత్రిక పేతురు మొదటి పేతురు చూద్దాం మొదటి పేతరు మూడో అధ్యాయం పదమూడో వచనం చూద్దాము మీరు మంచి విషయములలో మీరు మంచి విషయంలో ఆసక్తి మీకు హాని చేయగలవాడు ఎవడు ఇక్కడ ఏమంటాడు మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీరు హాని కదా మీకు హాని చేసేవారు ఎవరు ఉన్నారు ఎవ్వరు లేరు కదా నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు సంపూర్ణము కలిగి ఉంటావో ఆసక్తి కలిగి ఉంటావో దేవుని పట్ల ఏం విషయాలంట మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే కదా ఏ ఆ మంచి విషయం ఏంటి వాక్యమే కదా మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడు ఎవరు ఎవ్వరు కూడా హాని చేయలేదు ఎందుకంటే రూపింపకూడదు ఏదము భర్తీ లేదు కదా ఎసు కృష్ణందుకు ఏ శిక్ష కూడా విధి లేదు కదా ను ఎప్పుడైతే దేవుని అందు ఆసక్తి కలిగి ఉంటావో మంచి మంచి విషయంలో ఎప్పుడైతే చూపిస్తావు కదా నువ్వు ఆసక్తి కలిగి దేవుని ఎప్పుడైతే వెంబిడిస్తావో సంపూర్ణంగా కదా అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఆసక్తి మీరు హాని చేయగల వారు ఎవరున్నారు ఎవ్వరు లేరు కదా చేయవాడు ఎవ్వడు నీకు ఉండడు కదా ఈరోజు దేవుడు మరి అదే అంటున్నాడు మరి హాని చెయ్యినికి ఎవ్వరు కూడా లేరు నువ్వు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉంటే కదా ఇతరుల మనుషులు నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఎవ్వరు కూడా నేను ఏమీ చెయ్యలేరు కదా మనం ఆసక్తి కలిగి ఉండాలా దేవుని అనుదినము దేవుని వాక్యంలో అందుకే ఈయన మరి దావీదు మరి ఈ విషయము మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందు ఆసక్తి కదా ఇక్కడ ఏమంటుడు దేవుని బట్టి నేను ఆయనను వాక్యమును కీర్తించేదను యహోన్ బట్టి ఆయన వాక్యమును కీర్తించేదను దేవుని ఎందు నేను దేవుని ఎందు నేను భయపడను నరులు నన్నేమి చెయ్యగలరు ఎవరిని ఏమైనా చేయగలుగుతారా ఎవ్వరేమి చెయ్యలేరు కదా ఇంకా ఏమంటున్నాడు దేవుడు దేవ నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి దేవుడు ఏం చేసింటే మరణం నుండి మన ప్రాణాన్ని విమోచించుడు మన ప్రాణాన్ని ఏం చేసిండే తప్పించిండు కాపాడిండు రక్షించిండు ఆయన ఆయనకు సమస్తము సాధ్యము కదా నరులు వలి ఏమీ కూడా ఈ లోకంలో చెయ్యలేరు కదా దేవుడు మన మరణం నుండే మనను బయటికి లాక్కొచ్చిండు దేవుడు కదా అనేకమైన సమస్య కదా మన నరకానికి పోవలసిన వాళ్ళము కదా తన ప్రాణాన్ని అడ్డు చేసి దేవుడు ప్రాణం పెట్టి మనకి ఏం చేసినట్టే దేవుడు మనను కాపాడి తప్పించిండు మనని రక్షించిండు దేవుడు నేను జీవపు వెలుగులోనికి దేవుని సన్నిధిని సంచరించుచున్నట్లు జారిపడకుండా నీవు నా పాదంను తప్పించి నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధి సంచరించున్నట్లు ఎప్పుడైతే జీవపు వెలుగులో నడవాలని దేవుని సంధిలో సంచరించాలన్నట్టుగా జారిపడకుండా దేవుడంట నీవు నా పాదములను తప్పించి ఉన్నావు కదా దేవుడు ఏమి చూస్తున్నాడంట మనము ఒక జీవపు వెలుగులో నడవాలని దేవుని సంధిలో మనం సంచరించాలని ఏమైనాడంట దేవుని సన్నిధిలో సంచరించు నట్లు జారి పడకుండా నీవు నా పాదంలో ఏం చేసినట్టే దేవుడు తప్పించునాడు చూడు మన కొరకు దేవుని సన్నిధిలో ఉండాలని ఆయన ఎంతగానో ఆతృరపడుతున్నాడు దేవుని సన్నిధిలో కదా మనం కూడా దేవుని వెలుగులోకి వెళ్ళాలని ఆయనలో సంచరించాలని ఆయనతో పాటు మనం ఉండాలని ఆయనకు ఆసక్తి కదా ఇక్కడ దావిద ఇప్పుడు అనేకమైన దేవుడు మన పట్ల ఎంత సంకల్పం కలిగి ఉన్నాడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మనకు దేవుడు మన పట్ల అంతగా కదా తనతో పాటు మనము సావాసం ఉండాలని ఆయన వెలుగులోకి నడవాలని ఎప్పుడైతే దేవుని సందిధిలో ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవించి నడుచుకుంటావో ఎప్పుడైతే దేవుని కీర్తిస్తుంటావో మైమ పరుస్తుంటావో అప్పుడు దేవుని వెలుగులో నువ్వు ఉన్నట్టే కదా నా శత్రుడు నన్ను ఏమి మన శత్రుడు ఏమీ కూడా చెయ్యలేరు దేవుడు మన పక్షంలో ఉన్నాడని నువ్వు తెలుసుకోగలుగుతావు ఎప్పుడు దేవుని అందును జీవకు వెలుగులు నడిచినప్పుడు కదా మనలో ఉన్న అబద్ధం అంతా తీసివేసినప్పుడు మనలో ఉన్న మోసం అంతా తీసివేసినప్పుడు కదా దేవుని అందును ఎట్లుంటావట దేవుడు నా పక్షం నీకు తెలియను నీకు నమ్మకము నీకు కలుగుతుంది ఎందుకంటే నీ ఏ పాపం లేదు కదా ఈ లోకాంచం ఉన్న నువ్వు వెళ్ళట్లేదు ఎందుకంటే దేవుడు ఏం చెప్తుండో ఆజ్ఞ దాని ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడట జీవపు వెలుగులోనికి దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారిపడకుండా నేను దేవుడు కాపాడుతా ఉన్నాడట చూడు తన బిడ్డలని కాపాడాలని ఎప్పుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తా ఉంటాడు దేవుడు కదా ఎప్పుడు కూడా తన పాదం జారకుండా మన పాదాలని జారకుండా దేవుడు ఎప్పుడు కూడా మన కాచి కాపాడుతూ ఉంటాడు మనము ఆయన సన్నిధిలో ఉండాలని ఇంకా దేవుడు నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను ఇక్కడ ఏమంటుండో దేవుడు నేను నీకు మృక్కుకొని ఉన్నాను నేను నీకు స్థుతి యాగములను అర్పించేదను ఎప్పుడైతే నువ్వు మృక్కుకొని ఉన్నావో దేవుని సన్నిధిలో నీ నేను నీకు స్థుతి యాగములను అర్పించేదను ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే మృక్కుకొనున్నావో కదా దేవునికి ఏదైతే నువ్వు సమర్పించుకొనున్నావో దేవుని సన్నిధిలో కదా నువ్వు ఏదైతే మనసు మనపూర్వకంగా దేవునికి ఎప్పుడైతే చెల్లించుకున్నావో నేను నీకు స్థుతి యాగములు కదా ఈ లోకమేనే అనేకమైన చేస్తుంటారు కదా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్థుతి యాగం చేస్తూ ఉండాలా దేవుని ఎప్పుడు స్థుతి పరుస్తుండాలా ఘనపరుస్తుండాలా కదా ఈ లోకంలో కూడా మరి చాలా మంది హిందుస్తులు వాళ్ళ దాంట్లో చూస్తే ఎట్లా చేస్తుంటారు వాళ్ళు యాగాలు అర్పిస్తుంటారు కదా యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళ సందర్భము వాళ్ళ పండుగలు వాళ్ళ ఆచారాలను బట్టి కదా వాళ్ళ వ్రతాలను బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు ఆ యాగాలు చేస్తుంటారు ఎందుకంటే ఇది ఇది చెయ్యాలా ఈరోజు హోమం చేయాలా ఇంకేమంటారు వాళ్ళు అనేకమని ప్రతి ఒక్కదానికి వాకు పండుగలకు ఆచారాలని వాళ్ళు అర్పిస్తుంటారు వాళ్ళు టైం బట్టి చూడు దేవుడు అంటుండడు ఇక్కడ నేను నీకు స్థుతి యాగములు కదా అనుదేనము అనుక్షణము మనం ఏం చేస్తున్నామంట అర్పణం చేస్తా ఉన్నాం దేవునికి స్థుతి యాగము యాగము అర్పిస్తూనే ఉన్నాం మనం మన ప్రార్థనలే కానీ మన ప్రతి వినపాన ప్రార్థనే కానీ కదా ప్రతి గురించి మనం మొరపెడుతున్నాం దేవుని సంధిలో కదా దేవుడు ఆ ప్రార్థనలన్నీ అర్పించి అర్పిస్తున్నామంట ఎప్పుడు దేవునికి నిజంగా నువ్వు మొరపెట్టాలా కదా దేవుడు అంటున్నాడు నేను నీకు మొర మొక్కుకొని ఉన్నాను నువ్వు ఏమైనా మొక్కుబలి చెల్లించుకున్నావు దేవునికి కదా స్టార్టింగ్ నుంచి నువ్వు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉన్నావు నువ్వు దేవుని తెలుసుకుని సత్యం తెలుసుకున్నప్పటి నుంచి నేను నీకు మొక్కుకొని ఉన్నాను ఏమని మొరుక్కుని ఉన్నావు నేను నీకు స్థుతి యాగములను అర్పించేదనని సంపూర్ణమైన జీవితం నువ్వు కదా ఏ విధమైన అర్పించుకొని ఉన్నావు దేవుని సన్నిధిలో కదా దేవుడి శృతి యాగంలో చెల్లిస్తాను కానీ ఈ లోకమైన ఆరాధన వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఈ రోజు దేవుడిని ఆరాధన ఏ విధంగా ఉంది దేవుని సన్నిధిలో అర్పణాలు ఏ విధంగా అర్పిస్తున్నావు దేవుని సన్నిధిలో యథార్థంగా అర్పిస్తున్నావా స్వార్థంతోనే అర్పిస్తున్నావా శృతి యాగం చేస్తున్నావా ఏ విధమైన దేవుడు అంతకే ప్రతి ఉంటాడు కదా గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇక్కడ దేవుడు పద్నాలుగో వచనం చూద్దాము గలతీలు ఐదో అధ్యాయము పద్నాలుగో వచనం ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలని పొరుగువాని ప్రేమింపవలనియు అని ఒక మాటలను సంపూర్ణమై ఉన్నది ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రం అంత ఏమని రాస్తున్నదంటే నిన్ను వలని పొరుగువాణిని ప్రేమించుటయ్యో అను ఒక మాటలో సంపూర్ణమైనదంట ఏ విధంగా ఉందంట ధర్మశాస్త్రం మొత్తము మరి కొత్త ఏ విధంగా ఉందంటే నిన్ను వరని పొరుగువాని ధర్మశాస్త్రం మొత్తం ఏమని చెప్తుందట నిన్ను వరని పొరుగువాని ప్రేమించుటయ్యు అను ఒక మాటలో ఏమైందంట సంపూర్ణమైనది దేవుని నువ్వు ఏ విధమైన దేవుణ్ణి సంతోష పెట్టాలని ఏ విధమైన అర్పణలు చెల్లించగలుగుతున్నావు దేవుని సన్నిధిలో నిన్ను వాళ్ళని పొరుగు వాని ప్రేమించాలా ఈ దేవుని ప్రకారంగా మనం జీవించాలా కదా నువ్వు ఏ విధమైన అర్పణ చేస్తున్నావు కదా దావి అంటున్నాడు ఇక్కడ దేవుని బట్టి నేను కీర్తిస్తున్నాను బట్టి నువ్వు కీర్తిస్తున్నావు దేవుని మేమపరుస్తున్నావు మరి ఏ విధమైన అర్పణం చెల్లించగలుగుతున్నావు దేవునికి ధర్మశాస్త్రం ఏమైందంటే ఒక్క మాటలనేది నెరవేర్చున్నదంట కదా దేవుడు అంటున్నాడు ఇక్కడ నిన్ను వాళ్ళని ప్రేమించుట ప్రేమించుటాము ప్రేమించము అను ఒక్క మాటలు అది సంపూర్ణమైనది కదా దేవుని మాటకు ఎప్పుడైతే నువ్వు లోబడి జీవిస్తావో ఎదుటివాన్ని నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమిస్తావో కదా దేవుని మాటకు ఎప్పుడైతే లోబడి ఉంటావో అది ఏమైందంట నువ్వు సంపూర్ణంగా రాయబడిన మాటను నువ్వు దేవుని ఆజ్ఞను నువ్వు నెరవేర్చినప్పుడు దేవునికి సంపూర్ణంగా కలిగి ఉంటావు కదా దేవుని మాటకు మనము లోబడి జీవించాల అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఒక్క మాటలు రాయబడ్డది నువ్వు జీవపు వెలుగులో నడుచుకోవాలంటే ఏ విధంగా ఉండాలంటే జారిపడకుండా దేవుడిని కాపాడుతున్నాడంట ప్రతి ఒక్కదంటూ నువ్వు వెలుగులో నడవాలంటే ధర్మశాస్త్రము ఏమై చెప్తున్నదంట నిన్ను వాళ్ళని ప్రేమించుము అది ఒక మాటలనే సంపూర్ణమై ఉన్నది ఈ రోజు నువ్వు ప్రతి ఒక్క బిడ్డ పట్ల ఉండాలంట సంపూర్ణం కలిగి ఉండాలా వాళ్ళని ప్రేమించాలా నిన్ను ఇవ్వాలని పొరుగుమని ప్రేమించుము కాబట్టి దేవుని ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుచుకొని ఉంటామో ఆయన నీకు అర్పించిన నువ్వు అర్పించిన అవన్నీ ఏమై ఉంటాయంట స్తి యాగములన్నీ దేవుని సన్నిధికి చేరేయగలుగుతాయి కదా ఎప్పుడైతే నువ్వు నొక్కున్నావో ప్రతి ఫలిస్తది అది నెరవేరుస్తుంది కాదా నువ్వు ఎప్పుడే ఎప్పుడైతే నువ్వు జీవకు వెలుగు నడుచున్న ఎట్లా తెలుసుకోగలుగుతావు దేవుని వాక్యానుసారంగా నువ్వు తెలుసుకోగలుగుతావు ఎందుకంటే నీలో వెలుగుందని తెలుసుకోవాలంటే నువ్వు ప్రకారంగా నడుచుకోవాలా దేవుడు ఏం వాక్యం చెప్తుంది దాని ప్రకారం నడుచుకోవాలా ఒక్క మాట కూడా తప్పిపోకూడదు ఒక్క మాట కూడా మనము తీసివేనికి అర్హత లేదు కదా దాని ప్రకారంగా నడుచుకుంటే నీకు జరగాల్సిన దేవుడు మేలుతో ఆశీర్వాదతో నింపుతాడు కాబట్టి దేవుడు అంటుండే నేను నీకు స్థుతియాగంలో నడిపించేదను నువ్వు ఎన్ని చెల్లించినా దేవునికి తక్కువని కదా నువ్వు అర్పించుకోవాలా నీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలా దాని ప్రకనగా జీవించాలా లోబడాలా కదా అప్పుడే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినట్టుగా ఉంటాము అందుకే ఈయన ఏమంటుండో దేవుడు నా ఉన్నాడని నాకు ఎట్లా తెలుస్తుంది నీకు ఎట్లా ఎట్లా తెలుసుకోగలుగుతావు దేవుడు చేసిన మేలును బట్టి దేవుడు నీకు ఈరోజు తోడై ఉన్నాడని ఎట్లా తెలుసుకోగలుగుతావు ఎందుకంటే నువ్వు దివరాత్రము పొద్దు నుంచి రాత్రి వరకు దేవుని తందరూ ఎట్లుంటావు మాటకు ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించుంటావు దేవుడు అంటే నీకు భయం భక్తి కలిగి ఉంటది కదా ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థించగలుగుతావు అందుకే దేవుడు నీకు ఎక్కడ వెళ్ళినా దేవుడు తోడై ఉంటాడు జారి దేవుడు కాపాడతాడు కాబట్టి నీకేమై ఉంటది నమ్మకం ఉంటది దేవుడు నా పక్షం ఉన్నాడని దేవుడు నా పక్షం ఉన్నాడని నాకు తెలుస్తుంది అప్పుడే మనము తెలుసుకోగలుగుతాము కదా అప్పుడే మనకు తెలియజేయబడుతుంది కదా దేవుని అందు మనం ఎట్లా ఉందంట నమ్మకం కలిగి ఉండాలా ప్రతి ఒక్క చోట మనము నమ్మకం కలిగి ఉండాలా ఈ నమ్మకాన్ని ఎప్పుడైతే కోలిపోతావో మరి నీ జీవితంలో ఏది వచ్చేది కూడా నీకు అవకాశము జరగదు చూడు ఎప్పుడైతే నువ్వు సైతానికి చోటిచ్చినట్టయితే కాదు దేవుని ఎందుకు విశ్వాసము నమ్మకం కలిగి ఉంటే ప్రతి నీకు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు చూడు నా జీవితంలో అనేక మని ఎనిమిది నెలలు జాబు లేనప్పుడు నా సాక్షి ఇస్తున్నాను ఎనిమిది నెలలు లేనప్పుడు నాకు ఏది కూడా కొదవలేకుండే డబ్బుల విషయంలోనే కానీ దేని విషయం మరి ఎంట కట్టాలన్న దాంట్లో కూడా దేవుడు నాకు తోడైనాడు కానీ ఎప్పుడైనా నేను బ్రదర్ కి నాకే గాని సేవకి వెళ్ళనీ కూడా మాకు మంచి అవకాశం ఇచ్చిండు దేవుడు టైం ఇచ్చిండు మంచిగా మేము వాడబడ్డాం దేవుని సొంత చాలా సంతోషం దేవుని చూసుకుంటేనే మేము పరిగెత్తినాము దేవుడు చూసుకుంటే మేము కాబట్టి ఈ రోజు దేవుడికి ఒక మంచి జాబు దేవుడు మా బ్రదర్ కి అనుగ్రహించిండు చూడు దేవుడు పట్ల మనం ఆసక్తి కలిగి అన్నికమైన సమస్యలు కాదు దేవుని పట్ల మనం ఎట్లా ఉన్నామంటే నమ్మకం కలిగి ఉండదు దేవుడు చేస్తాడు అనే ఒక నమ్మకం మాకు కానీ దేవుడు ఏది ఇచ్చినా మన కొరకే మంచి నేరు చేస్తాడు కదా ఏది చేసినా మన కొరకే మనకు అన్ని ఇస్తాడు చూడు ఏది చేసినా అది మన కొరకే మనం అనుకోవాలా చూడు నేను నేను అదే విధంగా అనుకున్నాను ఎనిమిది నెలలు నాకు ఏది లేకపోయినా దేవుడు ఏదో చేయబోతుంది కాబట్టి ఈ రోజు కూర్చోబెట్టిండి ఎందుకంటే జాబు లేకుండా అయినా కూడా బ్రదర్ ఏం చేసి సేవనే వాడబడతా నేను సేవల్నే ఉంటా దేవుడు మంచి అవకాశం ఇచ్చిండి సేవలో వాడుకోనికి కదా పదమూడు సంవత్సరాలు బ్రదరు మరి జాబుల్నే ఉండే ఆయనకు టైం కూడా ఉండకపోయేది కాదు పొద్దున పోతే రాత్రికి వచ్చి చాడు ప్రార్థనకైనా అవకాశానికైనా చూడు మన వాక్యానికైనా ప్రతి ఒక్క దాంట్లో సేవకైనా వాడబడాలని ఆసక్తి ఉన్నా కూడా తను చేయలేకపోయిండు చూడు మతంలో ఉండే కానీ ఎప్పుడైతే సత్యంలోకి వచ్చిండో ఆయన జీవితం మార్పిడి అయిపోయింది దేవుని అందు ఎట్లయిందంటే మొత్తము దేవుడు ఆయన మార్చేసిండు దేవుడు ఒక మంచి ఆయనకు మంచి దర్శన ఇచ్చిండు దేవుడు మంచిగా ఆయనను వాడుకుంటుడు ఎప్పుడైతే ఆయన నామం బ్యాప్టిజం పొందినప్పుడు ఆయనకు అనేకమైన దేవుడు మేలు చేస్తా వచ్చాడు కానీ ప్రతి ఒక్కళ్ళ దేవుడు తోడై ఉన్నాడు కానీ ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ లో తీసుకున్నప్పుడు ఆయనకి ఏది కూడా తెలియదు ఎప్పుడైతే ఆయన ఏసినా పొందకుండా ఆయన ఎప్పుడైతే అన్ని గ్రహించగలిగిండు దేవుడు అన్ని అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు ఎందుకు అంటే ఆయన సంపూర్ణమైన దేవుణ్ణిలో ఎదగడము నేర్చుకున్నాడు కదా దేవుడు ఆయనకు అనేక విషయాలు చూపిస్తా ఉన్నాడు కదా ఈ రోజు జాబు విషయంలో ఎంతో మేలు చేసిందంటే ఎన్నో తప్పించిండు ఎంత అంటే భయంకరమైన పరిస్థితిలో కూడా మమ్మల్ని తప్పించిండు కానీ ఏది హాని జరగకుండా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి ప్రతి ఒక్క ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిండు ఎందుకంటే ఈ రోజు దేవుని పట్ల నేను సాక్షిం ఎందుకంటే దేవుడు నన్ను సాక్షిగా నన్ను నిలబెట్టింది దేవుడు నా పక్షం ఉన్నాడు కాబట్టి నాకు తెలుస్తుంది ఎందుకంటే దేవుణ్ణ నేను పాట ప్రకారంగా నేను జీవించాలా ప్రభ కూడా నేను తప్పిపోవద్దు ఏది కూడా మాకు అబద్ధం నుంచి మోసం నుంచి ప్రతి ఒక్కదాంట్లో దేవుడు తప్పించిండు నన్నున్న భర్తని కాని మేము పోషిపబటం ఈ ఎనిమిది నెలలో దేవుడు మమ్మల్ని ఎంతగానో పోషించిండు మరి ఏది కొదవలేకుండా తిండికే కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ దేవుడు మరి పోషించిండు రక్షించిండు ఎందుకు ఒక సాక్షిగా మమ్మల్ని నిలబెట్టిండు ఒక మంచి అవకాశం ఇచ్చిండు సేవలో వాడుకోనికి మాకు చాలా సంతోషం ఎక్కడికి వెళ్ళినా అక్కడ సంతోషంగా సేవ చేయాలి ఎంతగానో సంతోషం అనిపించింది మరి బ్రదర్ తీసుకొని ఎక్కడికే వెళ్ళినా కదా మంచి ప్రార్థన కలిగి ఉన్నాం ఇది ఎవరిచ్చిందంటే దేవుడు ఇచ్చిండు ఎందుకంటే దేవునికి మేము ఎప్పుడు సేవ చేయగలుగుతామని మేము ఎప్పుడు నేను ప్రార్థన చేసేదాన్ని నా భర్త సంపూర్ణంగా మారాలా ఆయనకి ఏ విషయం కూడా తెలియదు ఆత్మ విషయమే కానీ వాక్యం ఏంది తెలియదు బైబుల్ వాక్యం ఎక్కడి నుంచి ఏముందని కూడా తెలియదు ఇప్పుడు ఆయన దేవుళ్ళ ఎదిగి మరి సేవలో వాడబడుతూ మళ్ళా మంచి జాబ్ను అనుగ్రహించింది దేవుడు ఎందుకంటే దేవునికి నేను మృక్కుపడి కోరుకొని దేవా నా భర్త కూడా మారాలా మా అత్తగారి కుటుంబం అంతా మరి మా కుటుంబంలో కూడా మా అమ్మ వాళ్ళ కుటుంబం కూడా మారణ ఎంతగానో ప్రార్థిస్తున్నా దేవుడు ఒక్కొక్క అవకాశాన్ని మమ్మల్ని అవకాశం ఇచ్చిండు కాబట్టి దేవుడు వాడుకుండు మరి డిసెంబర్ నుంచి మా బావ బాగాలేకుండా మా పెద్ద బావ మొత్తం సీరియస్ గా ఉండే చాలా సీరియస్ కండిషన్ ఎట్లా ఉండంటే ఆయన ఐసీలో ఉండే ఎందుకంటే ప్రైవేట్ మొత్తం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు డబ్బులు అయిపోయినాయి ఎందుకంటే రెండు లంగ్స్ ఆయన కరాబ్ అయిపోయినాయి ఆయన బ్రతకడాన్ని డాక్టర్ చెప్పేసిండు కానీ ఆయన ఎప్పుడైతే నాకు తెలియదు మా బావ సీరియస్ ఉందని అక్టోబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఆయన హాస్పిటల్ తిరుగుతున్నారని నాకు తెలియదు నేను సేవల్లోనే అయితే దేవుడు అద్భుతం ఏం చేసిందంటే ఆయన ఎప్పుడైతే ఉస్మాన్య సీరియస్ కండిషన్ అక్కడ ఐసీలకి వేసినప్పుడు నాకు ఫోన్ వచ్చింది మా రెండొక్క ఫోన్ చేసి బావ సీరియస్ ఉండే వెళ్ళి ఒకసారి ప్రార్థన చేసినప్పుడు చూసినా అన్నప్పుడు నేను అక్కడ పోయినప్పుడు మా బావ చాలా సీరియస్ కండిషన్ లో పడక మీదనే ఉండే మాట్లాడికి కూడా అవకాశం లేదు ఆయన మాట్లాడితే కూడా ఆక్సిజన్ పెట్టింది మాట్లాడితే కూడా ఆయనకు ఆయసము దమ్ము బాగునవాడగని కూడా అవకాశం లేదు కానీ దేవుడు గొప్ప కాలం చేసిండు నాకు ఇచ్చిన అవకాశంలో నేను ఆయన దగ్గరికి వెళ్ళి మనం చాలా ఆయన బాధపడుతున్నాడు తినలేక తినని కూడా లేదు ఆయనకు గ్లూకోస్ లెక్కుతునే కానీ ఆయనకు యాంటీబయాటిక్ ఇస్తున్నారు కానీ ఆయన పడక మీదనే ఉన్నాడు కానీ ఆయన మాట్లాడని కూడా అవకాశం లేదు కానీ ఏడవగానే చాలా బాధ అనిపించింది నేను చనిపోతానమ్మా కానీ నేనన్న దేవుడు ఎన్నోసార్లు నిన్ను బతికించిండు నువ్వు ఎప్పుడు భయపడవు భయపడవు కదా బావా ఎందుకు బాధపడుతున్నావు ఏం కాదు ఈ రోజు కూడా నేను దేవుడు కాపాడతాడని నేను ధైర్యంగా చెప్పిన అప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడిని ఎంతగానో కాపాడతాడు దేవుడు నిన్ను రక్షిస్తాడని చెప్పి నేను అక్కడ పాపాను ఒప్పిపించి ఆయనకు ప్రార్థన చేసి వచ్చిన తర్వాత రెండో రోజు తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిండు క్షేమంగా ఉన్నాడు కదా దేవుడు కార్యం చేసిండు గొప్పగా సాక్షే మమ్మల్ని నిలబెట్టిండు చూడు దేవుడు ఆయన మర మరణమైన పడక మీద ఉండే మా బావ కానీ రెండు ఆయనకు లంత్ ఖరాబ్ దేవుడు అక్కడ గొప్ప అద్భుతం ఆయన పాపాలు ఒప్పిపించిన దేవాయని కనికరించి బావ నువ్వు ఏది చెప్తావు ఒక మాట చెప్తాను అది చెప్తావు అంటే చెప్తానమ్మా అన్నాడు నువ్వు పాపాలు ఒప్పుకో అంటే ఒప్పుకుంటా అన్నాడు ఆయన పాపాలు ఒప్పించి ఇంటికి వచ్చిన వచ్చేసిన తర్వాత రెండో రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చింది అని ఇంటికి శంషాబాద్ లో ఒక మీటింగ్ చేసుకొని మళ్ళా మా బావ దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఆయన ఇంటికి తీసుకొచ్చారు ఆఫీస్ని పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు అప్పుడు కూడా నేను పాప నొప్పి పిచ్చిన పాప రెండు రోజుల తర్వాత మళ్ళీ లేసి ఆయన బయట నడవడం స్టార్ట్ చేసిండు కొంచెం తినడము స్టార్ట్ చేయడం కానీ దేవుడు గొప్ప అద్భుతం చేసిండు ఆయన పట్ల అప్పుడు నేను రాధిక సిస్టర్ మరి వారం వారం వాళ్ళ ఇంట్లో ప్రేర్ మీటింగ్ పెడుతూ వచ్చినాం కానీ ఆయన బాగా అయిపోయిండు మంచి నవ్వుతూ కూర్చుంటుండు మన రోడ్డుపై కూడా నడుస్తున్నాడు కూడా గొప్ప సాక్షిగా ఆయనని దేవుడు నిలబెట్టి చూడు మన ప్రార్థనలు మనన్ని దేవుడు సన్నిధికి చేరుతా ఉంటాయి మనం యథార్థం గుండి ఎప్పుడైతే ప్రార్థిస్తామో ఎప్పుడైతే దేవునికి తృతియాగం చెల్లిస్తామో మనం ఏదైతే మొక్కుకుంటామో దేవుని అర్పించుకుంటామో ముందు మనం ఏమని మొక్కుకొని ఉన్నాం దేవ ఈ లోకంలో ప్రతి ఆత్మని సన్నిధికి చేరాలని మనము మనము రక్షింపబడ్డం నుంచి మనము వాగ్దానం చేసుకొని వచ్చినాం కదా దేవుడు మనం ఎంతో ఆసక్తితోని మనం వేసినాం బ్యాప్టిజం పొందుకొని గంతులు వేసుకుంటూ దేవునికి అర్పించుకున్నాం మన హృదయానన్న దేవునికి ఏం చేసుకున్నాం మనము అర్పించుకున్నాం అదే ప్రేమ మనలో ఉన్నప్పుడు అదే ఆసక్తి మనలో ఇప్పటి ఉన్న ఉండాలా ఉన్నప్పుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు కదా చాలా మంది ఆ ప్రేమను ఏం తీసివేస్తారు కదా ఆ ప్రేమను చల్లారుతుంది కదా వాళ్ళ జీవితంలో కదా ఆ జీవితంలో ఎప్పుడైతే చల్లార్తారో వాళ్ళ జీవితంలో అద్భుతాలన్నీ పోతే వాళ్ళ ఆశీర్వాదాలన్నీ పోతాయి వాళ్ళ తలంతులన్నీ పోతాయి వాళ్ళకి ఇచ్చిన దేవుడు కృపవరాలన్నీ పోతే ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా అదే ప్రేమను పెట్టుకొని ఇప్పటి వరకు అందుకే దేవుడు మొదటి ప్రేమను జ్ఞాపకం తెస్తా ఉంటాడు ప్రతి ఒక్క మాట దగ్గర ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు వాక్యం చేత ఎందుకు అంటే మొదటి ప్రేమను మనం కలిగి ఉండాలా నువ్వు ఆ రోజు ఏ విధంగా గంతులు వేసి ఏసిన పొందుకున్నావో ఆరు రక్షింపబడ్డ దినం జ్ఞాపకం తెచ్చుకుని ఎప్పుడైతే దేవుడి సంధినో నువ్వు కూడుంటావో అదే జ్ఞాపకం చేసుకున్నాం అనుకో అదే ప్రేమ దేవుడు ఎంతగానో దేవుడు సంతోషిస్తాడు నీ పట్ల ఉండి అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్యకాలు చేస్తాడు ఎంతో మంది పడక నుంచిన దేవుడు లేవనెత్తుతాడు ఎందుకంటే దేవుడు నిన్ను ఆ విధంగా పెట్టిండి వాడుకోనికి కదా తన బిడ్డలను ఏ విధంగా పెట్టుకున్నాడంట ఆశ్చర్య కార్యంగా తన వెలుగులోకి నడిపియాలని కదా దేవుడు ఏమన్నాడు అంట ఆశ్చర్య జీవితంలో చేయాలని తను చూస్తా ఉన్నాడంట నువ్వు జీవపు వెలుగులో దేవుని చదివి సంచరించుతున్నట్లు జారిపడకుండా నీ పాదం ఎందుతుంటే ప్రతి క్షణం దేవుడు తప్పిస్తా ఉన్నాడంట నీకు ఎన్ని మరణగాండాలు వచ్చినా నేను తప్పిస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు తోడై ఉంటున్నాడు కదా ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు అదే తోడై ఉన్నాడు ఈ రోజు కూడా ఈరోజు మాట చెప్తున్న మాట ప్రకారంగా మా జీవితంలో ఎన్నో దేవుడు మాకు చేసిండు దేవుడు మేలు ప్రతి ఒక్క కాచి కాపాడి భద్రపరిచిండు మేలుతో నింపిండు ఆశలతో నింపిండు ఎప్పుడు చూసినా దేవునికి స్థుతించే వాళ్ళం దేవునికి ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఒక మమ్మల్ని నిలబెట్టిండు ఎంతో మరణం నుంచి దేవుడు తప్పించిండు పోషించిండు ఎవ్వరి కూడా ఏ జరగలేదు కానీ ఇక్కడ ఎప్పుడైతే మనను నరులను మనని ఏమి కూడా చెయ్యలేరు దేవుని ఆత్మలను సంపూర్ణం కలిగి ఉంటావో దేవుని పక్షాన కదా నువ్వు ఎప్పుడైతే నిలబడతావు ఈ రోజు దేవుడు నీ పక్షున్నాడు నీ దేవుని పక్షాన్ని నువ్వు ఉండగలుగుతావా అని దేవుడు అడుగుతున్నాడు మరి ఈ రోజు నువ్వు తీర్మానం చేసుకోవాలా ప్రభ్వా నీ పక్షం నేను ఆ రోజు వాగ్దానం చేసుకున్నా నీ పక్షాన్ని ఉంటానని నీ సేవ చేస్తానని నీ ఆత్మ పొందుకుంటానని కదా నేను నింపబడి నీ కృపవరలు లోకానికి వెళ్ళి అందరినీ రక్షిస్తాను సన్నిధికి నడిపిస్తాను నువ్వు వాగ్దానం చేసినావు కానీ ఆ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోలేకపోతున్నావు జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఏమైపోతున్నాయి అనేకమైన కలవరం అనేకమైన బాధలు అనేకమైన కష్టాలు దాని వల్ల నువ్వేమైపోతున్నావంట పడిపోతా ఉన్నావు కానీ దేవుడు చివరి వరకు నిన్ను ఏం చేస్తున్నాడంట జారి పడకుండా నిన్న ఏం చేస్తుంట దేవుడు తప్పించి ఉన్నాడు తప్పిస్తా ఉన్నాడు నిన్ను రక్షిస్తా ఉన్నాడు కానీ మనమే ఆయన చెయ్యి విడుస్తా ఉన్నాం ప్రతి దాంట్లో నీ పట్ల దేవుడు సంకల్పం ఏమై ఉన్నది చాలా గొప్పగా ఉంది దేవుడు అంటున్నాడు నిన్ను వాడుకుంటా నువ్వు ముందుకి వెళ్ళు నీ నీకు అనేకమైన నీకు అన్ని నెరవేరుస్తా అంటున్నాడు అనేకమైన సూచనలు నీ మధ్యన చూపిస్తా నేను నువ్వు ముందుకు రా నీకు నువ్వు తీర్మానం చేసుకో ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే నేను వాడుకుంటా అంటున్నాడు కదా దేవుడు నువ్వు ఎప్పుడు ఈ రోజు మొక్కుకొని ఉన్నావనుకో నీ స్థుతి ఆగలన్నీ దేవునికి అర్పించినావనుకో అవన్నీ నీ జీవితంలో నెరవేర్తాయి ఆశీర్వాదంగా దేవుడిని ఆశీర్వదించి నెరవేర్చుకొని రాకడికి సిద్ధపరుచుకుంటాడు ఆయన గొప్ప దేవుడు కదా నరులు ఏమి కూడా చెయ్యలేరు దేవుడు జీవితంలో అనేక మేలు ఆశీర్వాదంతో నింపుతాడు బలపరుస్తున్నాడు దేవుడు మరి ఈ రోజు మాట్లాడుతున్నాడు కాబట్టి మనం ఏముండాలా దేవుని మన ఆసక్తి కలిగి ఉండాలా మన శత్రుడు మనల్ని ఏమి చెయ్యలేరు నరులు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే దేవుని మనకు కదా మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏమి చేయలేరు శత్రువులు కాబట్టి మనం దేవుని ఎప్పుడైతే ఆసక్తి కలుగుంటామో గొప్ప విద్యాన్ని మీకు దేవుడు కలగజేస్తాడు ప్రతి ఒక్క దాంట్లో తోడై ఉంటాడు కదా దేవుడు పోషించే దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు అయినా మన మనని జీవితాన్ని సరిచేసే దేవుడు వాక్యం చేత మమ్మల్ని మనందరినీ భద్రపరుస్తాడు దేవుడు కదా ప్రతి తన బిడ్డల కొరకు ఏమి కావాలో తన కొరకు అన్ని సిద్ధపరిచి కానీ ఆ ఆశీర్వాదాలని ఆ మేలుని మనం ఏం చేస్తున్నామంటే మన ఐకిక విచారాల చేత అన్ని మనము తీసేసుకొని కొట్టుకొని పోతా ఉన్నాం ఈ లోకంలో కానీ దేవుని చిత్తము చాలా గొప్పది కా దేవుని సంకల్పం చాలా గొప్పది అవన్నీ నెరవేర్చుకోనికి మన జీవితము అర్పించుకోవాలా ఆయన కొరకు ఆయన రాకడ కొరకు చాలా అతి త్వరలో ఉంది కాబట్టి మనం ఏమి చేసినా మన జీవితంలో అన్ని తక్కువనే దేవునికి ఏమి అర్పించినా కూడా కాబట్టి ఈరోజు మన జీవితాన్ని వాక్యం చేత మనం ఏం చేయాలా సరి చేసుకోవాలా మన హృదయాలను సరి చేసుకోవాలా అన్ని జీవితంలో మేలుతో నింపబడాలా ఎందుకంటే ధర్మ నిన్నువారిని పొరుగు కదా రాయబడినది మొత్తం కాబట్టి దీన్ని మొత్తము రాయబడ్డది కాబట్టి దాని ప్రకారంగా మనము జీవించాలా లోబడాలా దాని ప్రకారంగా మనము జీవించాలా చిన్న వాక్యం దేవుడు దీవించిన మనం ప్రార్థిస్తాం స్తోత్రంలో పరిశుద్ధిడా మైమోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త అయిన ప్రభువానికి వందనాలైనా వాక్యం చేత మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఈ రోజు మా జీవితాలని మా హృదయాలని మా శరణ మీకు సమర్పిస్తున్నాం నాయన మీరుండి మమ్మల్ని ఏలండి ప్రభ మీ ప్రకారంగా మేము జీవించాలా ఇండ్ల కూడా మేము తప్పిపోవద్దు ప్రభ్వ అయ్యా మా కొరకు ఏం సిద్ధపరిచినవో ఏం తలంచినో ప్రభ్వ అది మేము నెరవేర్చేటట్టుగా మేము ఉండాలా ప్రభ్వ ఇంట్లో కూడా మేము తప్పిపోవద్దు ప్రభ్వా మేము సిద్ధపడి ఉండాలా యేసు ప్రభా మా జీవితాన్ని ఎంతగానో మేలు చేసిన తండ్రి ప్రభ్వా తండ్రి నీకు వందనాలను స్తోత్రం చెల్లిసినాం మేము జీవపు వెలుగులో నీ సన్నిధిలో సంచరించినట్లు మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నావు ప్రభువ అయ్యా మేము గుర్తెరకుండా ఉన్నాం అయినా నీ మహిమలు మేము నాయనా ప్రభావ నేత్రాలు తెరవండి ప్రభువా మా మా నేత్రాలు తెరవబడాలా ప్రభువ మీ ఆత్మీయ నేత్రాలు మాకు తెరవబడాలా ప్రభు మీరు సహాయం చేయండి నా తండ్రి మాలో ఏది ఉండిన పాపం ఉంటే మమ్మల్ని క్షమించండి కడగండి మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభు అయ్యా నీకు వందనాలైనా మేము యేసు ప్రభ నీకు స్థుతి యాగాలు మేము అర్పించాలా ప్రభ మాలో ఎటువంటి లోపం ఉండొద్దు పాపం ఉండద్దు ప్రభ ద్వేషం ఉండద్దు ప్రభ మాలో ఎట్టిన కఠినమైన హృదయాలు ఉంటే తీసివేయండి మమ్మల్ని మార్చండి నాయన యేసు ప్రభావ నీకు వందన నీలో ఉన్న స్వభావం మాకు కలగ మీలో ఉన్న ఆత్మ మాకు కలగ చేయండినండి లేవనెత్తండి గొప్ప మైమ పొందండి రాక్కడకే మమ్మల్ని అందరి సిద్ధపరచండి ప్రభావ అయా వాకని సరిగా జీవించి మేము లోబడాలా విధేత కలిగి జీవించాలా ప్రభావ ఏసూప్రభా నీకే వందనాలను నీ కుటుంబ కానీ ఎడమ కానీ పడిపోవద్దు ప్రభు చూస్తూ మేము పరిగెత్తాలా మాకు ఎన్ని శ్రమలు వచ్చినా లేసు ప్రభ ఆనాడున్న ఈ రోజు కూడా మమ్మల్ని కాచికాపాడి భద్రపరుస్తున్నావు ప్రభావ అందరూ బట్టి వందనాలు మనం పోషిస్తున్న తండ్రి నీకు వందనాలు మమ్మల్ని దీవించండి ఆశీర్వదించి నీ రాకడకే సిద్ధపరచుకోండి లేవనెత్తండి ఏసు ప్రభా మమ్మల్ని దీవించండి లేవనెత్తండిని ఆయన గొప్ప విద్యాన్ని దయచేండి ఏ సుప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన దేవానికి వందనాలు నా తండ్రి లేవతి గొప్ప వాడుకోవడానికి భయం పొందిని రాక సిద్ధపరచుకోమని ఏసుకు మడి తండ్రి ఆ మెయిన్ మల రాజానికి వందనాం ఏ సజానికి స్తోద్రం దేవ ఏ శ్రీ స్వజానికి వందనాలు తండ్రి దేవానికి స్తోత్రం దినవంత మనం కాచి కాపాడి సజీవలకలో నిలబడిన దేవానికి వందనాలు ఏ సజానికి స్తోద్రం దేవా ఏసు క్రిస్వాజానికి వాక్యం ధర అతను మాట్లాడిన దేవానికి వందన దేవానికి స్థూద్రం దేవా దేవానికి వందన వాక్యాంతరం ఏం జీవించాలి అది తెరలో మేము ప్రకటించాలి అలాంటి జీవితం మీరు మాకు దయచండి దేవములను కాచి కాకుండా దేవా ముఖ్యంగా వందనాలు చెందిస్తూ దేవాన్ని నామానికి స్థుతి ఘనత మహిమ కలగాల దేవా ముఖ్యంగా దేవ రవి చెల్ల బ్రదర్ని ముట్టండి అప్పుడే హార్ట్ లేవర్ ముట్టడం దేవా దేవానికి కిడ్నీ దేవా ముట్టి తాకి స్వస్థత విడుదల దండి దేవానికి ఇస్తు కన్ను ముట్టి తాకి స్వస్థపరచం దేవా దేవానికి ఇస్తు దేవా మరి ఇంకో బ్రదర్ ని ముట్టండి తన భార్య వరతల సమాధానం ఐక్యత దండి ఆ కుటుంబాన్ని కూడా మీరు పాపాల మిషించి ఆ యొక్క కుటుంబాన్ని దేవా దేవానికి ఇస్తూ దేవా ఏ సజానికి వందనాలు తల్లి దేవు ఆత్మకరం జరిగించండి దేవా దేవానికి దేవాదానికి వందనాలు తల్లి దేవాన్ని ఉపయోగం ఇంకొందనాలు తల్లి మీరు కుటుంబం కూడా కావచ్చు వాళ్ళ కుటుంబంలో కూడా సమాధానం ఐక్యత సమాధానం దాండి నా పిల్లలు కూడా మీరు తోడై ఉండండి దేవా దేవాల దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం దేవా అన్నకు మారు మసరక్షణ దండి దేవా కుటుంబాన్ని కూడా మీరు రక్షించుకోండి దేవా మరి ఇంకొక వాళ్ళ కుటుంబం ఇంకా ముగ్గురిని ముట్టడం వల్ల క్యాన్సర్ ముట్టి తాకి స్వస్థత బిడదల దయచేసి వాళ్ళ మీరు రక్షించుకోండి దేవా ఏ సజాన్ని ఎక్కిస్తూ ఉద్రం ఏ ముఖ్యంగా దేవాన్ని ఎక్కిస్తూ ఉద్రం ప్రతి అంశానికి జవా దయచండి ప్రతి అంశానికి విజయాన్ని దయచేసి దేవా కే వి పనులు ప్రదర్శిస్తు దేవా వాళ్ళకున్న ప్రత్యేక ఔషధని మహిమలో తీర్చి దేవని నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామల నాం తండ్రి ఆమెన్